నిర్దుష్టంగా సప్రామాణికంగా స్వానుభవంగా అందిస్తున్నారు నిర్గుణము నిష్క్రియ నిత్యం ఆత్మ ఏమైనా చేస్తుందా ఏ చేయదు ఆత్మ ఏమైనా మారుతుందా ఏ మారదు ఆత్మకేమైనా భావం ఉందే ఆ సో మొదట ఏమవ్వాలి అభావం అభావం తర్వాత నిష్క్రియ నిష్క్రియ తర్వాత నిత్యం అంటే అర్థం ఏంటి అభావంగా ఉండాలి చేసి చెయ్యని వాడుగా ఉండాలి పరిణామం చెందని ఉండాలి మామూలు మాటల్లో చెప్పుకుంటే అభావంగా ఉండాలి అభావానికి సాక్షిగా ఉండాలి అది నిర్గుణం చేసి చెయ్యని ఉండాలి అది నిష్క్రియ అకర్తగా ఉండాలి మూడో మెట్టి ఏమిటి సమస్తము పరిణామ సహితమే ఏ సమస్తము ఈ సమస్తం అన్నమాట చాలా దూరం ఉందండు సర్వము పరిణామ సహితమే పిండాండమైనా బ్రహ్మాండమైనా ఆఖరికి విశ్వాండమైనా సరే సర్వం వచ్చేస్తుంది ఈ సర్వము పరిణామ సహితమే దేశ కాలాదులనే ఆవరణ ఎక్కడైతే ఉంటుందో అదంతా పరిణామ సహితమే పరిణామరహితం కాదు పరిణామరహితమేదో అది నిత్యము ఇలా జాగ్రత్తగా కదులుతున్న దాంట్లో కదలని దానిని పరిణమిస్తున్న దాంట్లో పరిణమించని దానిని సక్రియాత్మకమైన దాంట్లో నిష్క్రియాత్మకమైన దాన్ని సగుణాత్మకమైన దాంట్లో నిర్గుణాన్ని చూడగలిగే పట్టగలిగే నిర్ణయించగలిగేటటువంటి బుద్ధిశక్తి కలిగినటువంటి వాడికి ఆత్మ దర్శనం ఆత్మనిష్ట హరి శ్రీ గురుభ్యో నమ హరిన మధర్ణమిదం పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిషా శాంతి శాంతిం శ్రీగరుభ్యో నమరి ఓ నారాయణ నారాయణ